హరి శ్రీయుభ్య నమ బ్రహ్మా अकमस्य No, no, no, no, no. ైత విశిష్టులు సైతురు విని సైసర్పుడు శైప కపిదపన్ సైతురు క్రమమున వీరన ఆ తత్వమసి జీవ శివుల నవి వినబోకు నే బోధించినవి విడబోకు పూతమోబయలు కొడూచి గురుని చె ైతై విశిష్టాద్వైతమూలను మానమవి విణబో నే బోధి చిన్నవి విణబోకు ద్వైత విశిష్టులు సైతురు విని సైసర్పుడు శైప కపిపన్ సైతురు క్రమమునవేరన్ ఆ తత్వమీ జీవశివుల మాను నవీ వినబో నే చివీ విడబోకుమౌ బయలుడుచి గురుని చెైతద్వైత విశిష్టాద్వైతములను మానుమవి వినబో నే బోధి శం కరోతి శంకర శం అంటే శుభం కళ్యాణం శోభన శుభే శోభనగృహే అని గృహప్రవేశకాలు చెప్తాను సంస్కృత శబ్దాలకు తెలుగు భాషలో వాడుగా వచ్చిన తర్వాత వాటికి విపరీతార్థాలను సృజింపజేయడం ప్రారంభించాలి లోక కళ్యాణమునకు శోభనము అని అర్థం ఏ పని లోక కళ్యాణ నిమిత్తమై చేయబడుతుందో అది నీ శోభను పెంచుతుంది నీ శోభను పెంచి ఏవైనా సరే అవి శోభనకరమైనటువంటి కర్మలు అలాగే శంభో అని పిలుస్తాం శం భావతి ఇది శంభు అక్కడ కూడా షం అంటే శుభకరం భావయతి ఎప్పుడైతే అందరి మంచి అందరి మేలు అందరికీ కళ్యాణ గుణములను నేర్పేటటువంటి జ్ఞాన మార్గాన్ని ఆశ్రయించి అందరినీ దివ్యత్వాన్ని వైపు నడిపించి పరిణమింపజేసేటటువంటి జీవనాన్ని ఉద్దేశించి शंभावयति शंभु अ प्रयोग श्यांभवी शंभुका शंभुने स्थित उ संकल्पा की शांभवी अ श्यांभवी मुद्र की चला विशेष प्रयोजन उगमार ముద్రలందు పరమశాంభవి హెచ్చు కాబట్టి ఈ శాంభవి అనే పేరు మీద అనేక రకాలైనటువంటి విద్యలు చలా చలామణిలో ఉన్నాయి సరే వాటి విశేషాలు పక్కన పెడితే విషయానంద స్థితి నుంచి సహజ నిర్వికల్ప స్థితి వరకు ఉన్నటువంటి నిరతిశయానంద స్థితి ఏదైతే ఈ ఆనంద లక్షణమంతా శాంభవి యొక్క కృపయే ఎప్పుడైనా సరే నీకు సుఖం కలిగింది ఎప్పుడైనా సరే నీకు ఆనందం కలిగింది అంటే అది అమ్మ దయ ఇలా లెక్కేసుకొని ఉన్నారు నీకు ఎప్పుడైనా సరే ఏ కదలిక లేకుండా సాక్షిగా ఉండగలిగే స్థితి కలిగింది అది అయ్యదయ ఈశ్వరుని దయ కాబట్టి నిరతిశయానంద స్థితిలో ఈశ్వరుడు అట్టి నిరతిశయానంద స్థితి వైపు నిన్ను పరిణతి చెందించేటటువంటి దైవీ సంకల్పశక్తి శాంభవి ఆవిడే పంచశక్తులుగా పిలువబడుతూ ఉంటుంది ఇచ్చాక్రియ జ్ఞానాదిపరాశక్తులు సరే ఇంతకీ ఈ శివుణ్ణి కానీ ఆ శంకరుణ్ణి కానీ ఈ శంభుని కానీ ఆ శాంభవిని కానీ ఆరాధించేది ఎవరు అంటే జీవుడు ఏ జీవుడైతే వారి దైవీ శక్తి యొక్క సహాయంతో ఈ అష్టప్రకృతుల మధ్యలో జీవిస్తూ ఉన్నాడో ఆ జీవుడు తనకు కారణం ఎవరు అనేటటువంటి విచారణ ద్వారా శివుని కారణంగా భావించి ఆ శివస్థితిని పొందేటటువంటి ప్రయత్నం కర్మల ద్వారా చేస్తూ భోజనం చేసాం ఆనందం కలిగింది చేస్తున్నప్పుడు ఆనందం కలిగింది అది తత్కాలవత రసనాగ్ర విశేషంచేత కలిగినటువంటి ఒకనొక విషయం తిన్న భోజనం అరిగింది శక్తి రూపంలోకి మారింది సమర్థతగా మారింది అప్పుడు కూడా ఒక ఆనందం కలిగింది ఇతపూర్వం లేనటువంటి సమర్థత ఇప్పుడు వచ్చింది దీనికి కొద్ది సమయం పడుతుంది అదేదో రసనాగ్రం మీద పెట్టుకోగానే వెంటనే సమర్థత వచ్చేది కానీ ఆయా ఔషధం కానీ ఆయా ఆహారం కానీ రసరక్త మాంసాతువులలోకి చేరి సామర్థ్యంగా మారితే ఆ సామర్థ్యాన్ని వినియోగించి విశేషమైనటువంటి కార్యాలను సాధించవచ్చు అప్పుడు కూడా ఆనందం కలిగింది అలాగే భావన మాత్ర సుతుష్ట హృదయా ఏ నమో నమ అనే అమ్మవారికి ఒక నామం ఏ భావన చేస్తే నీకు తుష్టి సుతుష్టి కలుగుతుందో ఆ భావనకి అమ్మవారిని పేరు ఇప్పుడు అక్కడ వస్తువు అంటే వస్తువు లేదు కానీ సంతుష్టి ఉంది మరి ఎలా సాధ్యమైందండి అంటే భావనతో సాధ్యమైంది ఒకరికి స్వభావంలో త్యాగం ఉందనుకోండి పది మందికి పెడితే సంతు అదండి ఒకరికి స్వభావంలో లోభం ఉందనుకోండి పది మంది దగ్గర పుచ్చుకుంటే వాడికి సంతోషం కాబట్టి ఇప్పుడు స్వభావంలో భావం ఉంది ఆ గుణధర్మ విశేషాన్ని అనుసరించి వాడి యొక్క ప్రవృత్తి ఏర్పడుతుంది కాబట్టి ప్రవృత్తులన్నీ అమదయ్యే అదే రాక్షస ప్రవృత్తి అయినా పైశాచిక తామసిక ప్రవృత్తి అయినా మత్తు పదార్థాలు పుచ్చుకొని హాయిగా పడుకున్నా సాత్వికమైనటువంటి దివ్యమైనటువంటి ప్రవృత్తి అయినా ఏ ప్రవృత్తి అయినా అయితే లలాట లిఖిత రేఖ మనం మార్చలేం కదా అని అందరు అంటుంటారు బ్రహ్మ రాసిన రాతని మార్చలేం కదండీ అని అంటుంటారు అక్కడ వచ్చిన ద్వైతం అద్వైతం విశిష్టాద్వైతం ఈ మూడిటికి పాదు మూలమైనటువంటి సూత్రం ఏమిటంటే బ్రహ్మ రాసిన రాతని కష్టం అశక్యం సాధ్యం కాదు తలాట లిఖిత రేఖ అశక్తం పరిమార్చసి పరిమార్చసి అంటే తీసివేయటం తొలగించటం సాధ్యం కాదు ఇది ఒక సూత్రం అయితే మరి మానవుడి ఇంకటువంటి అప్పుడు ఈశ్వరుని ఎందుకు పుట్టుకోవాలి సాధనలు ఎందుకు చేయాలి ఎందుకు సదాచారాన్ని పాటించాలి ఎందుకు యజ్ఞయాగాది క్రతువులు చేయాలి ఎందుకు ధ్యానాలు ఆవాహనలు చేయాలి ఎందుకు వ్రతాలను దీక్షలు పట్టాలి ఇవన్నీ ప్రశ్నలు వచ్చాయి ఈ ప్రశ్నలకి సమాధానంగా మూడు సిద్ధాంతాలని చెప్పారు ఒకటి ద్వైతం రెండు అద్వైతం మూడు విశిష్టాద్వైతం ఈ మూడింటి లక్ష్యం ఒకటే ఏమిటయ్యా అంటే లలాటలిఖిత రేఖ అనే కర్మఫలాన్ని బంధకారకంగా కాకుండా నువ్వు ఎట్లా దాన్ని పనిముట్టుగా వాడుకోవాలి ఎట్లా అంటే మనిషికి అగ్ని అవసరమే కదా ఆ అగ్నిని తన స్వాధీనపరుచుకొని సరి అయినటువంటి కర్మకి వాడుకుంటే ఉపయోగించుకుంటే అది విశేషమైన ఫలితాలను సాధించింది అదే అగ్ని ఇల్లు మనం బయటికి పరిగెత్తాల్సిన అవసరం అదే అగ్ని ఊరంతా అంటుకుంటే బుగ్గి బూడిదైపోయి అదే అగ్ని బ్రహ్మాండాన్ని అంటుకుందనుకోండి బ్రహ్మాండమే భస్మిపటలం అయిపోయింది అదే అగ్ని అనంత విశ్వాన్ని అనుకుందనుకోండి కాలాగ్ని స్వరూపంగా ఆ విశ్వం కూడా పోయింది కాబట్టి చిదగ్ని స్వరూపంగా ఉండేనేమో బ్రహ్మాండం పోయి కాలాగ్ని స్వరూపంగా ఉండే విశ్వమే పోయింది త్రేతాగ్ని స్వరూపంగా ఉండేనేమో ఈ జీవుడు పోయాడు ఈ జీవశరీరం త్రేతాగ్నిలో దగ్ధం అయిపోతూ త్రితయం త్రిపుటి ఆ త్రిపుటితో నడిచేటటువంటి అగ్ని అనమాట కాబట్టి నిరంతరాయంగా మనం ఎవరితో సహవాసం చేస్తున్నామయ్యా అంటే ఆ అగ్నిదేవుడితో సహవాసం చేస్తుంది ఆయన స్వరూపం ఆకలి రూపంలో వైశ్వానరాగ్నిగా ప్రాణస్వరూపంలో మన మన శరీరంలో పనిచేస్తుంది ఆ పంచభూతాత్మకమైనటువంటి అగ్నిస్వరూపం మనలో ప్రాణస్వరూపం యొక్క కదలికలకు కారణభూతంగా ఎప్పుడైతే ఈ శరీరంలో అగ్ని చల్లారిపోతుందో చల్లబడిపోతాడో ఇక పంపించండి అంటారు సీతపాదము లేక హిమపాదము అంటారు అంటే అరికాళ్ళు పడుకు చూస్తారు అనమాట వాళ్ళు చల్లబడిపోతాయి వాళ్ళు జల్లబడిపోయినాయి అంటే ఇక ప్రయాణం శ్రద్ధపడిపోయినట్టే మెల్లగా శరీరం అంతా చల్లబడిపోతుంది కట్టే కట్టెలోకి తీరు కాబట్టి असल चैतन्य स्रवंति प्रवाहमी शरीर में पेट अग्निस्वरूप अन्नी रोगल की प्रधान कहना अग्निमांद अदे अग्निमांद बुद्धिमाड़ मारी अग्निमा स्थित दाने पट्टुकान पिष्को बुद्धिमा बुद्धिमा पणमचे भ्रांत भ्रमें జన్మత బుద్ధిమాన్యం ఉన్నటువంటి వాళ్ళ సంగతి చెప్పనవసరం లేదు ఏదేమైనా మానవుడి యొక్క పరిశోధన మానవుని యొక్క ప్రయత్నం అంతా ఇటువైపు మొదలైందంటే ఒక భాగం ఉన్నటువంటి ఒక ఋషులు కొంత భాగం ఉన్నటువంటి ఋషి ఋషివర్గం అంతా ఏం చెప్పిందంటే ఏమయ్యా బ్రహ్మరాతని ఎంత ప్రయత్నించినా మార్చలేవు బాబు జరగవలసిందే జరగవలసిందే చేయవలసింది చేయవలసిందే నువ్వేం తప్పించలేవు దాన్ని ఏమీ పరిమార్చలేవు నాయనా అని తేల్చి చెప్పింది సరే మరి అటువంటిప్పుడు ఇందాక చెప్పే బోల్డ్ ప్రశ్నలు వచ్చేసినాయి మానవుడికి అయితే ఈశ్వరుడు నేను ఎందుకు కొట్టుకోవాలి జరిగేది అటాకు జరిగేటప్పుడు వెంటనే మరొక ఋషి సాంప్రదాయం దీని మీద పరిశోధన చేసి చేసి జాగ్రత్తగా అసలు ఈ గొడవ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వస్తోంది అని ఆలోచించి ఓ దేహాత్మ భావన బాగా బలంగా ఉండటం చేత కర్మ చేయకుండా ఉండలేనటువంటి బలహీన స్థితికి మానవుడు చేరిపోయాడు నిజానికి ఇరవై నాలుగు గంటలు కర్మ చేయక్కర్లేదు అంటే కర్మ చేయడం అంటే సంగత్వంతో కర్మ చేయక్కర్లేదు అర్థం యోగము అంటే ఏమిటంటే యోగాత్ కర్మ సుకౌశలం కౌశలము అంటే నైపుణ్యం అంటే పని బాగా చేయమని కాదు అక్కడ ఉద్దేశం నిష్కామ కర్మగా సాక్షిగా ఉండి సంగత్వం లేకుండా కర్మ చేయడం కౌశలమని అర్థం అలా సంగరహితంగా కనుక కర్మ చేసినట్లయితే కొద్ది కర్మ చాలు నీ రోజువారి జీవితానికి సరిపడా కానీ మానవుడికి విశేషకర్మ చెయ్యండి ఆ రోజుకి నిద్రపడ్డద ఆ విశేష కర్మలో అహం ఉంటుంది దేహాత్మ భావన ఉంటుంది దేహాభిమానం ఉంటుంది అది ఆ రోజుకి చల్లారలేదనుకోండి సంతృప్తి చెందలేదనుకోండి ఊ లోపల చెవిలో జోరీగలాగా గిలిపెడుతూ ఉంటుంది అది వదిలిపెట్టదు నేను ఆ పని చేసేదాకా నిన్ను నిద్రపోనే వద్ద సీమితంగా ఉండనివ్వదు చూడండి ఏదైనా ఒక విశేషమైనటువంటి ఆలోచన చేత ప్రభావితమైనటువంటి ఎవరైనా సరే కాలుగాలిన బిలిలాగా అటు తిరుగుతూ ఉంటాడు ఏమిటిరా అంటే వాడు చేసే దేహులేదు అక్కడ కానీ వాడి ఆలోచన వాడిని స్థిరంగా ఉండనివ్వదు అంతే తిరుగుతూ ఉంటాడు మనం సాధారణంగా ఈ అంశాన్ని ఎక్కడైనా గమనించవచ్చు ఉదాహరణకు ఏమిటంటే భార్య లోపల అక్కడ ప్రసవ నొప్పులు పడుతూ ఉంటుంది ప్రసవ వేదన పడుతూ ఉంటుంది భర్తకి బయట ఒక ధర్మం చెప్పారు నాయన నువ్వు కాలుగాలిని పిల్లిలాగా అటు తిరగకూడదు మామగారు కానీ అత్తగారు కానీ లేదా భర్త గారు కానీ ఎవరైనా సరే కుటుంబ సభ్యులు వాళ్ళందరూ జాగ్రత్తగా ఏం చేయాలంటే ఆ ప్రసవ వేదన కాలంలో వారు మానసిక శక్తిని సంకల్పశక్తిని వాళ్ళ ఆవిడకు అందించే ప్రయత్నం చేయాలి అరవై నాలుగు వేల మాతృకాగణాల యొక్క దైవీ శక్తిని వారి ప్రార్థన ద్వారా సంకల్పం ద్వారా ఆవిడని పరివేష్టించేటట్లుగా చేసి ఆ తల్లిని ఆ బిడ్డని సంరక్షింపజేయాలి అంతేగాని మాటి మాటికి వెళ్ళి ఏవండి మా అమ్మాయికి అందా అని అడగక్కల ఆ పని పూర్తయితే వాళ్ళే వచ్చి చెప్తారు కానీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారయ్యా అంటే అటు ఇటు అటు ఇటు కాలు కాలు బిల్డ్ అవి తిరుగుతుంటాడు ఏమిటయ్య ఏవి తిరిగి చేసేదంటే ఏమీ ఉండదు అక్కడ ఎందుకంటే మీరు ప్రశాంతంగా కూర్చోండి మేము చెప్తామండి అంటుంటారు వాళ్ళ బాబు కానీ వీళ్ళు మాత్రం పొరపాటు కూడా కూర్చారు ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు ఎందుకు తిరుగుతున్నాడు అంటే అంతే అస్థిమితం ఉదాహరణ ఇలాంటి ఉదాహరణలు జనన మరణాల మధ్యలో కోకొల ఎక్కడో దూరదేశంలో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాళ్ళ అమ్మగారు ఈ దేశంలో ఉంది ఏదో సమయానికి రోజు మాట్లాడుకోవడం అభ్యాసం అవుతుంది ఆ సమయానికి వారు మాట్లాడలేదు ఏదో కారణాంతరాల వల్ల ఈ అమ్మగారి కాలుగాలిని పిల్లిలాగా అటు తిరుగుతుంటుంది ఇంకెందుకు తిరుగుతుందండి అంటే ఇప్పుడు ఈ తిరగడం వల్ల ఏమైనా పని అవుతుందా అవరు కానీ ఈవిడే ఉండలేదు ఇలాంటి కారణాలు జీవితంలో కోకొలలు అసలు ఎన్నైనా చెప్పుకోవచ్చు మరి ఇవన్నిటికీ ఏమిటయ్యా అంటే ఇదే నాయనా కర్మ అంటే సంగత్వ దోషం దేహాభిమానం దేహతాదాత్మ్యత నువ్వు చేయవలసిన ధర్మాన్ని నిన్ను చేయనివ్వద కర్మ సంగతం వచ్చేట్టుగా రజోగుణం విక్షేప దోషం బాగా ఆవరించి కర్మసంగేణ దేహీనం అయిపోయేట్టు చేస్తుంది అక్కడ వచ్చేసింది ద్వైతం దివ్యత్వం పోయింది కదా జీవత్వం మాత్రమే స్ఫురించడం మొదలుపెట్టి ఇలా స్ఫురించేటప్పటికేమైపోయాడు జీవుడు వేరే దేవుడు వేరే అని బాగా బలపడతాడు పంచభ్రమలలో మొట్టమొదటి భ్రమ జీవుడు దేవుడు వేరు వేరే అనేది మొట్టమొదటి భ్రమ దాని నుంచి వచ్చింది ఏమిటి సంగీతి భ్రమ కాబట్టి ఏది అంటదో ఈ సృష్టిలో అది అంటినట్టు కనపడు ఉదాహరణ చెప్తా సూర్యప్రకాశం ఒక అద్దం మీద పడింది ప్రతిఫలించింది ప్రసరించింది ప్రతిబింబించింది ఇప్పుడు ఆ అద్దాన్ని ఏమైనా అంటిందే ఏమంట లేదుగా ప్రతిబింబ సమానంగా చూసేటప్పటికి మాత్రం అంటినట్టు కనబడేది జడమైన పదార్థం ప్రకాశించడం మొదలుపెట్టాయి ప్రకాశాన్ని పట్టుకునేటప్పటికీ భ్రాంతిగత దర్శనం వచ్చింది భ్రాంతిగత దర్శనం వచ్చేటప్పటికి విక్షేపం బలపడింది బలపడి మలదోషంగా మారిపోయి ఇలా నిజ జీవితంలో అన్ని ప్రతిబింబ దృశ్యాలు అన్ని ప్రతిబింబ దృశ్యాలే అసలు ఇది అదని కాదు జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా ప్రతిబింబ దృశ్యాలే సతరజస్తమ గు గుణాలకు కూడా ప్రతిబింబ దృశ్యాలే పిండాలో కానీ బ్రహ్మాండంలో కానీ అన్నీ ప్రతిబింబ దృశ్యాలే అందుకని వీటన్నిటికీ కలిపి ఒకటే సూత్రం చెప్పారు అద్వైత స్థితికి ఎదగడానికి ఎద్ృశ్యం తన్నశ్యం కాబట్టి కర్మసంగత్వం పోవాలి అనేటటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తారో దానికి చిత్తశుద్ధి అని పేరు ఈ కర్మ ఉన్నటువంటి సంగత్వ దోషాన్ని పోగొట్టుకోవడానికి చేయబడే నవ విధ భక్తి మార్గాలు కూడా చిత్తశుద్ధిని ప్రసారిస్తాయి ఎందుకని అంటే గతి నిరోధకం అక్కడ ఆ కర్మని అట్లాగే సంగత్వ దోషంతో చేస్తే నీ పరిణామం అంతా నిరోధించబడిపోతుంది నువ్వు ఎప్పటికీ నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేవు స్వరూప జ్ఞానాన్ని పొందలే నీ యొక్క దుష్కర్మ నివారణ అవ్వదు కాబట్టి జాగ్రత్తగా మానవుడు ఈ మనసు బుద్ధి చిత్తము అహంకారంలో ఉన్నటువంటి సంగత్వం అనేటటువంటి చిక్కుముడిని జ్ఞానంతో పోగొట్టుకోవాలి సత్వగుణంతో పోగొట్టుకోవాలి శాంతంతో పోగొట్టుకోవాలి అప్పుడు ఒక్కొక్క మెట్టు ద్వైతం నుంచి అద్వైతానికి ఆ విశిష్టాద్వైతానికి విశిష్టాద్వైతానికి అద్వైతానికి ఎదగవచ్చు అద్వైతం అచివరీ ఆ అద్వైతం తర్వాత అచలం పరం అచలం అంటే పరం అంతకుమించి ఏం లేదు పరాత్పరం కాబట్టి మానవుని యొక్క జ్ఞాన పరిణతిని సూచించేటటువంటిది ఈ మానవుడు ఈతని జీవనాన్ని మనం గమనిస్తే కర్మసంగత్వం ఎక్కడ దాకా ఇతన్ని విడిచిపెట్టింది కర్మానుబద్ధి మనుష్యలోకే అనేది ఒక కాబట్టి బంధము అంటే ఏమిటంటే నిన్ను బంధించడానికి ఏ తాళ్ళు దేవక్కర్లే భగవాన్ సత్యసాయి అన్నారు ఏమంటే రుద్రాక్షమాలు వేసుకోమంటారా ముత్యాల మాల వేసుకోమంటారా తులసి మాల వేసుకోమంటారా నాకు శ్రేయస్కరము అని ఒకరు అడిగారు అన్నమాట అడిగితే పుట్టుకతోనే బరువైన కర్మల కంఠమాలతో పుట్టిదివి కదా వేరొక మాల అవసరమా విచారించుమా అన్నాడు కాబట్టి మానవులు ఇవాళ ఏమిటంటే పసుపు దాడేసుకోవాలా బంగారం దాడేసుకోవాలా కాసులు పేరేసుకోవాలా లేకపోతే ఇంకేదైనా కంటె పెట్టుకోవాలా నెక్లెస్ పెట్టుకోవాలా అనే గోలలో పడిపోతున్నాడే కానీ జన్మత తాను తెచ్చుకున్న బరువైన కర్మల కంఠమాలను ఎట్లా విడిపించుకోవాలి అనేటటువంటి లక్ష్యాన్ని కలిగి లేదు సద్గురుమూర్తులందరూ కూడా ఈ లక్ష్యాన్ని ఉద్దేశించి జ్ఞానబోధ చేశారు అందుకని దివ్యాత్మస్వరూపులారా ప్రేమాత్మస్వరూపులారా ప్రసన్నాత్మస్వరూపులారా ఇట్లా సంబోధిస్తారన్నమాట కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని ఆ ఆత్మభావాన్ని మేలుకొలపడానికి సద్గురు పోతారు అది మేలుకొంది అంటే నీకేమవుతుంది అంటే కర్మ ఎడల సంఘత్వం పోతుంది సాక్షిత్వం ఎంత సాక్షిగా ఉంటే ఏ పని అవ్వదు అనేటటువంటి బలమైనటువంటి నిర్ణయం మనలో బాగా ముద్రపడిపోయి ఆ ముద్రపడిపోవడమే ద్వైతానికి మునాదు అంటే అర్థం ఏమిటంటే శాంతంగా చెబితే ఏ పని అవదండి బాబు ఈ ప్రపంచంలో నిజాయితీగా ఉంటే ఏ పని అవదండి బాబు ఈ ప్రపంచంలో నిబద్ధతతోటి ఉంటే ఏ పని ఎవరు మాట వినరండి బాబు అందరూ మన పిచ్చివాళ్ళులాగా చూస్తారండి ఇలాంటి మాటలు చెప్తున్నారు సాధకులంతా కూడా వీళ్ళు సాధకులు ఎట్లా అవుతారు అనుసరించేవాళ్ళు అంటే సాధన చతుష్టయ సంపత్తి సంపాదించక ముందు ఇలాంటి భావాలు ఉంటాయి కదా ఎప్పుడైతే సాధన చతుష్టయ సంపత్తిని సంపాదిస్తామో అప్పుడు ఈశ్వరుడే నాకు సర్వస్వం నేను ఏదైనా ఈశ్వరుడికి చెప్పుకుంటాను మానవ మాతృలకో లేకపోతే మరొకరిగో మరొకరిగో నేను ఎవరికి నివేదించుకోను అయినా అసలు నేను అడిగేది ఏమిటి నేనేమి అడగాను అసలు ఈశ్వరుడు అనేటటువంటి తీవ్ర వైరాగ్య స్థితిలో ఉంటాడు సాధన చదుష్ట సంపత్తి కలిగిన సాధకుడు అటువంటి తీవ్రము మోక్షత్వము అటువంటి తీవ్ర వైరాగ్య లక్షణం ఉన్నటువంటి సాధకుడు స్వరూపజ్ఞానాన్ని పొందుతాడు ఆ స్వరూపజ్ఞానం పొందడంతో ద్వైతభ్రాంతి పోతుంది స్వరూపజ్ఞానం పొందనంత వరకు తప్పక ద్వైతభ్రాంతి ఉంటుంది అంటే మరి ఇరవై గంటలు మనం అలాగే ఉంటామండి అని అడిగేవాళ్ళు ఉండొచ్చు ను ప్రయత్నం చేస్తే ఉండొచ్చు నిర్ణయమే కదా ను మనిషిగా ఉండడానికి ఇంత ప్రయత్నం చేస్తున్నావు ఇరవై నాలుగు గంటల్లో ఏం ప్రయత్నం చేయడం లేదుగా సహజంగానే ఉంటున్నావుగా మరి అంతకంటే అత్యంత సహజమైనటువంటిది ఆత్మభావం ఆత్మభావం అనే సహజం తర్వాతే నేను మనిషి అనే ఒక ప్రవృత్తి పుట్టింది అది ఒక ప్రవృత్తి కానీ సహజమైపోయింది కాబట్టి దానికోసం నువ్వేం ప్రయత్నం చేయడం నేను జీవుడు అనుకుంటూ జీవించేస్తున్నావా సహజంగా జీవుడిగా జీవిస్తాం అట్లాగే అభ్యాసం ద్వారా నీ స్వరూప జ్ఞానాన్ని గుర్తెరిగినట్లయితే జాగ్రత్తగా నువ్వు ఆ ఆత్మభావంలో మూడవస్థలలో గనక స్థిరపడి సాక్షిత్వంలో గనక నిలకడ అప్పుడు నీకు ద్వైత భ్రాంతి పోతుంది దీనికే యోగ మార్గం అంతా కూడా ఉద్బోధ చేయబడుతుంది అయితే మరి మధ్యలో విశిష్టాద్వైతం ఒకటి ఉంది కదండి సత్యమే అది కూడా అవసరమే ఎలా అవసరం వచ్చింది అంటే సరాసరి నువ్వే దేవుడు అంటే ఈ ప్రపంచంలో ఇవ్వబడు నమ్మడు ఎవరైనా సరే దేవాలయంలోకి వెళ్ళి మూల విరాట్కు అభిషేకం జరుగుతుందనుకోండి ఆ స్థానంలో నేనే ఉన్నాను ఆ అభిషేకాలను ఆ పూజలను ఆ సుప్రభాతాలను ఆ మేలు ఆ ఊంజల సేవను ఆ ప్రసాద వినియోగాన్ని అదంతా నేనే స్వీకరిస్తున్నాను ఆ మూల నేనే అయి ఉన్నాను ఈ అష్టప్రకృతులు నేనే అయి ఉన్నాను ఈశ్వరుడు నేనే అయి ఉన్నాను అనే ఉత్కృష్టమైనటువంటి భావాన్ని కలిగి ఉంటున్నాడా ఉంటే ఆ సమర్థత ఏర్పడిందా ఇలా చూసుకోవాలి इला चूस अब अद्वैत भाव अगड़े अंटे दे भेदन लेष्य ऐक्यता जीवेश्वर ऐक्यता सिद्धि जीव ब्रह्मक्य ऐक्यता काबटी सिद्धु अनेक बड़ी शास्त्र में आ सिद्धि दशो आत्य चिट्टवर तो अद्याश्वर ऐक्यता सिद्धि जीव ब्रह्मक्य ऐश्वर्य జీవ బ్రహ్మైక్యతా సిద్ధి గురు శిష్య ఐక్యతా సిద్ధి ఇది ఆత్యంతికమైనటువంటి సిద్ధి దశ దీని సిద్ధి అనకూడదు జ్ఞాన సిద్ధి అనాలి కాబట్టి జ్ఞానమునకు అంత్యదశ అంటూ అది అద్వైత సిద్ధి ఏ వీటి తర్వాత ఏమి కాబట్టి మిగిలినవన్నీ ఏమిటంటే ఏ మంత్రయోగము ఏ హఠయోగము ఏ లయ యోగము ఇత్యాదులు చాలా ఉన్నాయి అయన్ని ఆ యోగ సిద్ధులు అంటే జలస్తంభన వాయు స్తంభన అగ్నిస్తంభన ఇట్లాంటి విద్యలు కానీ నీళ్ల మీద తేలటం కానీ గాల్లో తేలటం కానీ లేదా ఒకేసారి బరువు పెరిగిపోవడం కానీ ఒకేసారి బరువు తగ్గిపోవడం కానీ ఒకేసారి అదృశ్యం అవడం కానీ ఒకేసారి పరకాయ ప్రవేశం చేయడం కానీ ఇవన్నీ ఇట్లాంటి సిద్ధులు బాబోల్డ్ ఉన్నాయి ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి ఇవి కాక చెబితే ఇంకా చాలా ఉన్నాయి కానీ అవన్నీ ద్వైతభ్రాంతిని తొలగించలేవు జీవుడు వేరే దేవుడు వేరే అనేటటువంటి దాన్ని తొలగించలేదు తొలగించాలి అంటే మరి ఏం చేయాలండి అన్నారు తొలగించాలి అంటే నాకు నీకు దాని చేత బాధించబడినటువంటి సందర్భం ఒకటి ఉండాలి కదా లేకపోతే నువ్వు దాని నుంచి బయటపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అది నీకు బంధమై తోచినప్పుడు మాత్రమే నువ్వు దాని నుంచి విడుదల పొందడానికి ప్రయత్నిస్తావు లేకపోతే ప్రయత్నించవు నీ కర్మ బంధంగా తోతున్నప్పుడు సుఖంగా ఆనందిస్తూ ఉంటావు అంటే అన్నీ అనువుగా ఉన్నాయి చక్కగా ఆనందిస్తున్నాడు విషయంలో నుంచి బయటపడాలనే ఆలోచన ఎందుకు వస్తుంది అసలు విషయానందమే చక్కగా సుఖంగా ఉంటే అన్నీ అమరి ఉంటాయి ఏదో కొద్దిపాటి శరీరంలో నొప్పులు మనసులో నొప్పులు వగేరాలు ఉంటాయి ఆ ఉంటే ఉన్నాయి లేమిటి వాటిని పక్కకు పెట్టి హాయిగా విషయాన్ని ఆనందిస్తూ జీవించేసేవాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు కోట్లాది మంది విజ్ఞానంతో పెళ్ళే ఈ వేదాంతంతోను అసలు వెళ్ళే ఎప్పుడు పని వచ్చింది అసలు ఈశ్వరుడు ఎవరయ్యా ఈ దివ్యత్వం అంటే ఏమిటయ్యా ఈ కర్మ అంటే ఏమిటయ్యా ఈ బంధం ఎట్లా ఏర్పడిందయ్యా నాకు నేను ఎంత పొమ్మన్నాది ఓదే ఎవడో రాశాడ నా నుది మీద వాడు ఎట్లా రాశాడో వాడు రాసిన నేను ఉన్నాను అనట అసలు ఇదేమిటి ఈ రహస్యాన్ని ఛేదించాలి అనే జిజ్ఞాస కలగాలి కాబట్టి జిజ్ఞాసు కానివాడు జ్ఞానయ్యే అవకాశం కానీ జిజ్ఞాసు అయినంత మాత్రాన అదే జన్మలో జ్ఞానవుతాడని కూడా నియమం లేదు కారణం ఏమిటంటే ఇంక కర్మ సంగతం వదిలిపెట్టదు కాబట్టి జిజ్ఞాసుగా ఉన్నటువంటి వాడు మాత్రం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఎప్పటికైనా జ్ఞానయ్యే అవకాశం ఉంది అందుకని మానవా మాం ప్రపద్యతి బహునాం జన్మనామంతే మాం ప్రపద్యతి నన్ను తెలుసుకునే ప్రయత్నం ప్రపత్తి అంటే అర్థం ఒక లక్ష బిల్వార్చన లేకపోతే ఒక కోటి తులసి అర్చనం లేకపోతే కోటి కుంకుమార్చన ఇవన్నీ ప్రపత్తి అంటే భౌతికం కర్మిష్ఠి కానీ ప్రపత్తి అంటే మాం ప్రపత్తి తనను తాను తెలుసుకొనుట కాబట్టి ప్రతి పూజలో కూడా మామ ఆ మమ మాం నన్ను తెలుసుకొనుట నన్ను అంటే నేను తనను తాను తెలుసుకొనుట ఆ బ్రహ్మాండ సాక్షిని తెలుసుకొనుట ఆ సర్వసాక్షిని తెలుసుకునుట ఆ సర్వదృక్కును తెలుసుకునుట ఇది జ్ఞానం అంటే అలా తెలిస్తే సరే దీనికి మరి ఎట్లాగండి మేమైనా మాకు తెలియాలి అంటే ఒక క్రమం ఉండాలి కదా అక్షరాలు నేర్చుకోవాలంటే పలకా ఉండాలి కదా అన్నారనుకోండి సరే ఓ పని చేయండి ఆయన రోజు నువ్వు ఎక్కడైతే లలాట లిఖిత రేఖ అంటున్నావు కదా అక్కడ చక్కగా భస్మధారణం లేకపోతే గంధాని ధరించడము లేకపోతే ఎక్కడెక్కడైతే కర్మకు ఆలయమైనటువంటి ఆశ్రయమైనటువంటి స్థానాలు ఉంటాయో వాటిని దైవీ లక్షణాలు ఉన్నటువంటి పదార్థాలతో అలంకరించుకున్నప్పుడు వాటి ఎందుకు ఏర్పడినటువంటి తామసిక లక్షణం రాజసిక లక్షణం విడిచి నిన్ను సాత్విక భావంలోకి ప్రవేశపెట్టే ప్రవృత్తి ఏర్పడుతుంది సత్వగుణ ధర్మం ఏర్పడుతుంది తద్వారా నీకు ఆ గుణాల నుంచి సంగత్వం విడుదలవచ్చు అందుకని పసుపు కుంకుమ విభూతి గంధము పుష్పాలు అక్షతలు తులసి బిల్వదళాలు ఇలా వీటన్నింటికీ కూడా దివ్యత్వాన్ని ప్రకటింపజేసేటటువంటి లక్షణం అవి ధరించగానే నీలో ఒక రకమైనటువంటి మార్పు వస్తుంది అన్నమాట ఆ మానసికమైనటువంటి మార్పు అయితే కలియుగంలో వచ్చిన విపరీత లక్షణం ఏంటంటే ఇవన్నీ ధరించి కూడా దురాచారంగా ప్రవర్తించే వాళ్ళు కూడా ప్రబలిపోయారు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది ఎవరికి వాళ్ళు తమను తాము సంస్కరించుకోవడానికి వీటన్నింటినీ పెట్టారు కాళ్ళకి పసుపు రాసుకోవడం కూడా అదే పారని పెట్టుకోవడం కూడా అర్థం అదే వివాహకాలంలో కానీ ఉపనయన కాలంలో కానీ వైదిక కర్మ చేసినటువంటి ప్రతీసారి కర్తకి తప్పనిసరిగా పారణ పెడతారు అంటే నూతనమైన దృష్టి నూతనమైన దృక్పథం నూతనమైన జ్ఞానం నూతనమైన జీవనం కర్మకు అంటకుండా జీవించడం ఎలాగో బోధించే పద్ధతి అలా ఏర్పరచుకోవడం అంతేగాని అదేదో అలంకారప్రాయంగా చేసే పని కాదు ఇవాళ దానికి కూడా మేకప్ వాళ్ళు వచ్చేసారు అన్యాయం దానికి ఒక మేకప్ దానికో కథ దానికో ప్రైసు దానికో నిర్ణయం చివరికి అది కూడా వేడుకలో భాగం అయిపోయింది ఇలా వైదిక కర్మలన్నీ కూడా ఎక్కడెక్కడ జ్ఞాన ప్రబోధకాలు ఉన్నాయో వాటిని వేడుకగా చేయడం వల్ల గుణధర్మం మారిపోయి మారిపోయి అవి తమో గుణధర్మాన్ని ఆశ్రయించేసి ఇంకప్పుడు దివ్యత్వానికి అవకాశం ఏది ఈ రీతిగా ద్వైతం ఎక్కడ పడితే అక్కడ నాకు అసలు అనుక్షణం ద్వైతమే కనబడుతుంది అసలు అద్వైతం స్ఫురింపజేసే అంశాలన్నీ కూడా మానవుడు ధన మదాంధత్వం చేత అవిద్యా మదాంధత్వం చేత అవిద్యనే విద్యగా భావించడం చేత అజ్ఞానాన్నే జ్ఞానంగా భావించడం చేత దేహాత్మ భావననే బలమైనదిగా భావించడం చేత ఇది బాగా బలపడిపోయింది ఎంతగా బలపడిపోయిందయ్యా అంటే ఎంత చెప్పినా మార్చుకోలేనంతగా బలపడిపోయింది వీటన్నింటినీ ఎందుకు ధరించమన్నారయ్యా అంటే ఆ త్రిపుండ్రములు అది మీరు ఎలా ధరించినా సరే అడ్డబొట్టయినా నిలువుబొట్టైనా వచ్చే తేడా ఏమి లేదు అది పెట్టుకున్నప్పుడు ఆ భస్మధారణ చేసేటప్పుడు రక్ష అంటారన్నమాట దాన్ని ఏమిటి రక్ష అంటే కర్మవశాత్తునిలో ఏర్పడేటటువంటి గుణ ప్రవృత్తి నుంచి నిన్ను విడుదల పొందింపజేయుట రక్ష రక్ష జనార్ధన అనుకుంటూ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు శంభో మాం శంకరా మాం రక్షతు మాం రక్షంతు మాం రక్షంతు మాం రక్షంతు అనుకుంటూ పెట్టుకుంటారు ఇలా రకరకాలైన సాంప్రదాయాలు ఉన్నాయి ఏదైనా సరే ఈ పవిత్ర ద్రవ్యాలను ధరించి నీకున్నటువంటి కర్మసంగత్వంలో నుంచి నువ్వు విడుదల పొందాలి అంటే సాక్షిత్వాన్ని ధరించాలి ఈశ్వరత్వాన్ని ధరించాలి ఈ త్రిపుండ్రములు ధరించి చక్కగా కుంకుమ ధరించి లేదా ఆ గంధ గంధాన్ని ధరించి శ్రీగంధాన్ ధారయామి ధరించి ఎప్పుడైతే నువ్వు అక్షతలు ధరించి ఎప్పుడైతే ఆ పూలమాల మెడలో ధరించి చక్కగా నీవు ఒక పవిత్రమైన కార్యంలో ఎప్పుడైతే ప్రవేశిస్తావో నీకు ఆ అపవిత్ర భావనలు గుణత్రయాత్మకమైనటువంటి అపవిత్రత ఏర్పడే అవకాశం లేకుండా ఆ జీవధర్మ నేను అంటదప్పు శరీరం ఉంటుంది అప్పుడు పనిముట్టుగా ఉంటుంది ప్రాణం ఉంటుంది పనిముట్టుగా ఉంటుంది మనస్సు ఉంటుంది పనిముట్టుగా ఉంటుంది కాబట్టి ఆ యజ్ఞభావంతో మానవుడు ప్రతిక్షణాన్ని పనిచేయాలి కర్మను అంటకుండా పనిచేయాలి ఇప్పుడు క్రమేపీ మనం అష్ట ప్రకృతులని ఈశ్వరుడుగా చూడగలిగే స్థాయికి ఎదుగుతాం భగవాన్ సత్యసాయిని అడిగారు ఏమండి ఈశ్వరుణ్ణి ఎట్లా తెలుసుకోవాలి ఎట్లా అనుభూతి చెందాలి కొన్ని మాటలు నా చిన్న తొంభైల్లో పంతొమ్మిది వందల తొంభైలో నేను స్వామిని దర్శించాను అప్పట్లో కొన్ని కొటేషన్స్ ఉండేవాళ్ళు ఆ కొటే ఒక కొటేషన్ నాకు ఈ ప్రశ్నకు సంబంధించిన ఆన్సర్ అనమాట మీరు ఏదైనా సరే ఈ సృష్టిలో విభూతి యోగం అంతా బాగా చదవమన్నారు స్వామి విభూతి యోగం చదివి ఆ విభూతి యోగంలో చెప్పినటువంటి డెబ్భై రెండు విభూతులు ఈ డెబ్భై రెండు విభూతులని ఈ ప్రపంచంలో చూసే ప్రయత్నం చేయమన్నారు ఎప్పుడైతే అలా చూస్తావో అంతటా నీకు ఈశ్వరత్వం కనబడదు అసలు ఈశ్వరత్వం లేనటువంటి స్థానమే కనపడదు నీళ్లు చల్లగా ఉన్నాయి ఆహా హాయి కలిగించింది ఎప్పుడెప్పుడు నీకు హాయిని కలిగించిందో ఎప్పుడెప్పుడు నీకు సుఖం కలిగిందో అదంతా ఈశ్వరానుగ్రహమే అదంతా అమ్మదయ్యే సరే ఎప్పుడైనా కష్టం కలిగితేనండో నట్టనడి ఎండాకాలంలో నట్ట మార్తాండు మధ్యంజన మార్తాండు ప్రకాశిస్తూ ఉంటే ఎర్రడి ఎండలో వెళుతున్నాం ఇప్పుడు ఆనందమే అది కూడా ఉపాసనాకాలమే సూర్యోపనిషత్తు చెప్తుంది సావిత్రి ఉపాసన అంటే అర్థం ఏమిటంటే ఉదయకాలంలోనూ మధ్యంజన మార్తాండ కాలంలోను సాయం సంధ్యాకాలంలోనూ సూర్యుడు అపరోక్షంగా ఉన్నటువంటి సున్నా సున్నా అవర్స్ అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల కాలంలోనూ సూర్యోపాసన చేయాలంట ఆ సూర్యోపనిషత్తు చాలా విశేషంగా చెప్తుంది సాంఖ్యదర్శనం అంతా సూర్యోపనిషత్తులో ఉంటుంది సూర్యుణ్ణే చక్షువుగా స్వీకరించి బ్రహ్మాండాన్ని దర్శించాలంట ఇదేదో విషయాలని ఏదో ఇంద్రియ ధర్మాలని చూసే కన్ను ఈ కన్నుకు ఆధారమైన వాడు ఆదిత్యుడు కాబట్టి ఆదిత్య స్థానంలో ఉండి నువ్వు చూడటం నేర్చుకోవాలి అప్పుడు బ్రహ్మాండమైన దృశ్యం అయిపోయింది బా అన్నాడండి ఇది సూర్యోపనిషత్తు యొక్క సారాంశం ఆ ఉపనిషత్తుని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఆ బ్రహ్మాండచక్షు అయినా ఆ స్థానం నుంచి చూసామంటుంది బాబు ఆ గ్రహాలు వేరే కూడా అది కూడా ఒక దృశ్యమే ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఒక ఆయన నాకు బలవంతంగా ఉపదేశం ఇచ్చారు ఎక్కడైనా ఈ ప్రపంచంలో బలవంతంగా ఉపదేశం ఇస్తారా ఇవ్వరు కాహి ఒక ఆయన వచ్చారు ఎక్కడి నుంచి ఆదిలాబాద్ నుంచి వచ్చారు వెంకటేశ్వరరావు గారు అనుకుంటారు ఆయన పేరు సహజ మార్గ్ సిద్ధాంతంలో నుంచి రామచంద్ర మిషన్ వచ్చి ఒక వారం రోజుల పాటు తల్లపల్లిలో ఉన్నారు అప్పట్లో సహజ మార్గ అభ్యాసీగా నాకు పూర్వపరిచయం ఉండటం చేత లాలాజీ గారు బాబుజీ గారు వారి సాహిత్యం వారి ధ్యానం విధానం బీరాలన్నీ పరిచయం ఉండటం చేత మహానుభావులు ఎవరో ప్రిసెప్టార్ వచ్చారంటే వెళ్ళేవాడికి ఇక్కడ ఝాన్సీ గారని ఒక ఉత్తమరాలు ఉండేది ఝాన్సీ గారు చాలా విశేషమైనటువంటి గొప్ప సాధకురాలు నేను చాలామందిని చూశాను సాత్వికమైన సాధనతో బ్రహ్మవర్చస్సు ఆడవాళ్లు పొందడం ఎట్లాగంటే ఝాన్సీ గారిని చూడాలి చాలామంది మగవాళ్ళు ఏదో యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళలో ఆ బ్రహ్మవర్చస్సు వేదం చదువుకునే వాళ్ళలో కనబడుతుంది కానీ ఆవిడ సంస్కృతం చదువుకోలే ఏ శాస్త్రాలు చదువుకోలేదు చాలా ఉత్తమరాలు ఎంత ఉత్తమరాలయ్యా అంటే ఎంత సాత్వికురాలయ్యా అంటే అలా మాట్లాడితే చాలంతే ఎవరినైనా మార్చగలుగుతుంది మాటలయ్యే మంత్రాలు ఆవిడకంతే అంత సాత్విరాలు ఆవిడ ముఖ అసలు మనిషిని మార్చేస్తాం అలా ధ్యాననిష్ట ఉత్తమమైన ధ్యాన నిష్టతో ఉండేది ఆవిడ వారింటికి వచ్చారు ఆయన వచ్చి ఏమండి అంటే ఏమండి ఆవిడ అందరి ఆవిడ ఆయన వచ్చిన అయిపోయింది ఆయన మూడు రోజులు నాలుగు రోజులు ఉన్నాడు ధ్యానం అయిపోయినా అయిపోయింది నాకు ఇంకా ఏమిటండి నాకు ఏమిటో వెళ్ళమని ఆదేశం రాలేదండి అన్నారు ఆదేశం రావడం ఏమిటి వచ్చిన అయిపోయింది కదా అంటే లేదండి ఇంకా నాకేదో ఇక్కడ ఇంకా పని బాకీ ఉంది ఆదేశం ఇంకా నాకు రాలేదు వచ్చేంతవరకు నేను ఇక్కడి నుంచి కాదలను అని ఆవిడికి చెప్పాను ఏమిటి మీ ప్రాబ్లము అసలు ఏ ఇంకా ఏం పని బాకీ ఉందని మీకు ఏం స్ఫురణ కలుగుతుంది స్ఫూర్తి కలుగుతుంది ఎవరో ఒకరు మిగిలిపోయారండి ఆ మిగిలిపోయిన వ్యక్తికి నేను ఉపదేశం రిసెప్టార్గా నా కనెక్షన్ ఇచ్చిన పూర్తి చేసేయాలి అప్పటికి కానీ నా కర్తవ్యం పూర్తవదు నన్ను వెళ్ళనివ్వడం లేదండి గేటు దాకా వెళుతున్నాను బ్యాగ్ పట్టుకుని వెనకొచ్చేస్తున్నాను అన్నాడు గేటు దాకా పట్టుకోవడం ఏమిటి వెళ్ళడం అండి మరే చెప్పారు నేను బట్టికి వెళ్తారండి అని బట్టికి వెళ్తానంటే గేటు దాడు అసలు గడప దాడ అవసలికి వెళ్ళలేదు సరేలే ఇవాళ రాత్రికి మీరు ధ్యానంలో ఎవరో అతను ఎవరో చూడండి కనబడతాడు కదా మీకు రిసెప్టర్గా వాడిని పిలుద్దాము అని సరే ఆ రోజు రాత్రి చూశాడు చూస్తే నేను కనపడ్డా ఇతను ఎవరో కనపడుతున్నాడు ఒక ఆయన అన్నాడు ఈ ఒక ఆయన ఎవరంటే ఎట్లా ఉన్నాడు అంటే ఫలానా అలా అలా ఇలా ఉన్నాడు సరే మర్నాడు ఉదయం నేను ఏదో పని మీద పెట్టాను ఆ ఇదేనండి రాత్రి కనపడ్డదన్నాడు సరే ఏమిటయ్యా అంటే నీకు ఉపదేశం ఇవ్వకుండా నేను వెళ్ళినాను నాకు ఉపదేశం తీసుకోవాల్సిన అసలు అవసరం లేదు ఆ ఉద్దేశం లేదు ఆ ఆసక్తి కూడా నాకు లేదు నేను ఎవరి దగ్గర ఉపదేశం తీసుకొని పొమ్మను నువ్వు ఉపదేశం తీసుకుంటేనే నేను చల్లపలించి వెళ్ళేది నేను వెళ్ళను లేకపోతే ఏమో మీ ఇష్టం ఎంతకాలం ఉంటే ఉంచుకునేది ఝాన్జీ గారు ఉండేది మీరు మధ్యలో నాదేమిటన్నాను వచ్చేసాను పని చేసుకోవడానికి ఉద్యోగం చేసుకోవడానికి వచ్చేసాను మళ్ళీ సాయంత్రం మళ్ళా రాత్రి ఆయన ఏమిటి అక్కడ కూర్చుని ధ్యానంలో కూర్చుని పిలవడం మొదలుపెట్టాడు ధ్యానానికి ఎంత శక్తి ఉందనేది స్వానుభవంలో అయితే అని తెలుస్తుంది సమాధికి ఎంత శక్తి ఉందనేది ఆ అనుభూతి కలిగితే తెలుస్తుంది ఆత్మనిష్టకి ఎంత సామర్థ్యం ఉందో తెలియాలంటే ఆ అనుభూతి కలిగితే తెలుస్తుంది బ్రహ్మనిష్టకి ఆ అనుభూతి కలిగితే తెలుస్తుంది సామర్థ్యం ఎంతో కాబట్టి ఆయన ఏం చేయలే మళ్ళా నాకేం ఫోన్ చేయాలా లేకపోతే ఎవరిని పంపలేదు ధ్యాన్ చేయగారు అంటే ధ్యానం చేస్తున్నాడు అంటే ఆయన పని అదే ఆయన ఏదైనా వాళ్ళ గురువు గారికి చెప్పుకుంటాడు నేను నిన్ను పిలవనయ్యా నేను నీకు ఉపదేశమని నువ్వు నన్ను అడగలేదు నేను నీకు ఇస్తానని నేను రాలేదు కానీ నీకు ఇవ్వమని మా గురువు చెప్తున్నాడు అశరీరిగా ఉన్న గురువు ఆయన ఆయనకు సరి వారు కాదు ఆ అశరీరిగా ఉన్న గురు పారంపర్యం పిలుస్తోంది నిన్ను అన్నాడు అరే రెండు రోజులకి మళ్ళీ వెళ్ళే ఏంటండి అంటే నేను చెప్పా కదా మొన్నే చెప్పా కదా నాకేం పని లేదు నువ్వు ఎన్ని రోజులైనా నెల రోజులైనా సరే ఇక్కడే ఉంటావు నీకు ఉపదేశం ఇచ్చే నేను వెళ్ళాను ఇప్పుడు నాకు ఉద్యోగం ఉందయే బాబు నేను ఉపదేశం పుచ్చుకునే టైం కాదు నేను ఉద్యోగం చేసుకుని సాయంత్రం మళ్ళీ అవసరమైతే అప్పుడు స్ఫురిస్తే వస్తాలి అని చెప్పి వచ్చేసి మళ్ళీ సాయంత్రం సుమారు ఈ సమయానికి వెళ్ళే వెళ్ళేటప్పటికి వచ్చావా రానైనా రా కూర్చోవనాడు కింద కూర్చుంటావా అన్న నేను కింద కూర్చోలేను అయితే పైన కూర్చోవు అన్నాడు ఆ అవకాశం ఉంది సహజ మార్గంలో అందరూ నేళ్ళ మీద కూర్చోవాలని లేదు సరే కూర్చో అయితే అన్నాడు సరే ఆయన పాపం సిట్టింగ్ ఇచ్చారు వాళ్ళు సిట్టింగ్ ఇవ్వడం ఉపదేశం ఇవ్వడం అంటే ఏం చదవమంటే నువ్వేం చదవామా అన్నారు ఏం చేయమంటే ఏమీ చేయమా కావాలన్నా మంత్రజమం చేయాలని ఏమీ చేయక్కర్లేదు అన్నాడు పోనీ ఏమైనా సాధన చేయమంటారు ఏ సాధన చేయొద్దన్నాడు కొన్ని ధ్యానం చేయమంటారు అది చేయక్కర్లేదు అన్న ఏం చేయొద్దా నా ఎదురుకుండా కూర్చో చాలంతే అన్నాడు అంతే అదేమిటండి అది అంతేనయ్యా అశరీర గురు పారంపర్యం ని ఎడల గనక దయచూపిస్తే నువ్వేం చెయ్యక్కర్లే ను అలా కూర్చుండే చాలు నీ మీద వారి యొక్క కృపావర్షం కురుస్తుంది ఇదేదో విశేషంగానే ఉండే నేనేం చెయ్యక్కర్లేదు అన్నాడు కదా ఇది ఇంకా మరీ సుఖం ఏమన్నా చేయమంటే కష్టం నాకు అప్పుడు ఎన్నేళ్ళు పాతికేళ్ళు ఇరవై ఐదేళ్ళు సరే కూర్చున్నాను అప్పట్లో నాకు ప్రతిదీ పరిశోధించేటువంటి మనస్తత్వం ఉందన్నమాట అట్లా కూర్చునేటప్పుడు కాసేపట్లో బ్రహ్మాండ దృశ్యం కనబడడం మొదలుపెట్టింది జగచ్చుస్థానం అయినటువంటి ఆదిత్య స్థానం నుంచి చూస్తే ఈ నవగ్రహాలు ఆదిత్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాయో అనే దృశ్యం కనబడసాగింది కాసేపట్లా కనబడింది భూ సరే వారి ధ్యాన నిష్టంచి బయటకు వచ్చారు ఏం కనబడింది నీకు అన్నాడు ఏం కనబడింది అంటే గ్రహాలు బాగా తిరుగుతున్నాయండి నా చుట్టూ దా గిరగిర గిరగర తిరిగిపోతుందండి నేను కూడా గిరగిర గిరగిరగరా తిరిగిపోయేవాడు చూస్తున్నానంట వాటెంబడ కూడా వెళ్ళేవా స్థిరంగా ఉన్నావా అన్న నేను స్థిరంగానే ఉన్నానండి అవి మాత్రం నా చుట్టూ గిరగర గిరగర అన్న ఇప్పటి వరకు నీకు ఈ దృశ్యం కనబడిందా ఎప్పుడైనా నీ జీవితంలో అన్న కనపడలేదంట ఇప్పటి వరకు ఇదే ఉత్తమమైన దృశ్యం అండి ఇంతకుముందు నాకే దృశ్యం అన్నీ ఇలలోవే కానీ ఇలాంటివి ఎప్పుడు కన కల కలలో అయినా చూసావా పోయాను అలాంటి గుర్తులేం లేవండి అయితే ఇదే దృశ్యాన్ని నువ్వు నిలబెట్టుకో అన్నాడు ఆ నేను వచ్చిన పని అన్నాడు ఆ పని అవ్వగానే రాత్రి తొమ్మిదిన్నరకు బయలుదేరి వెళ్ళిపోయాడు అయ్యో రాత్రి వెళ్ళిపోతారు ఏంటంటే పొద్దున్నేళ్ళ మంది అదంతా కుదరదు నా వచ్చిన పని అయిపోయినా కష్టమయ్యపోతే నేను క్షణం కూడా ఉన్నాను బయలుదేరి వెళ్ళిపోయాడు శరీరి సరే ఓహో అప్పుడు భగవాన్ రమణులు చెప్పినటువంటి గురువును నిర్ణయించుకోవడం ఎలాగా అనే అంశాన్ని పరిశోధిస్తున్నాం తగుపాటి గురువు తెలియాలి నాకు సరిపోయినటువంటి గురువు గురువుకి సరిపోయిన శిష్యుడు పరమహంస చెప్పాడు సద్గురుమూర్తి సత్శిష్యుడు తారసిల్లడమే ఈ సృష్టిలో చాలా విశేషమైనటువంటి సంఘటన అన్నాడు ఆయన సరి అయిన సద్గురువు సత్శిష్యుడు కనుక తారసిల్లితే ఆరు నెలలు ఆత్మసాక్షాత్కారానికి చాలా ఎక్కువ అని రామకృష్ణ బోధామృతంలో ఖండితంగా నిర్ణయంగా చెప్పబడి ఆ వాక్యం నన్ను ప్రేరేపిస్తూ ఉందన్నమాట ఈయన ఏంటో ఉపదేశం ఇచ్చి వెళ్ళిపోయాడు తర్వాత ఏం చేయాలో చెప్పలేదు నాక్యా ఏమి తెలియదు ఏదో చిన్నప్పటి నుంచి చేసినవి చూసినవి తెలిసినవి అవి ఇవి ఏం చేయాలి మరి ఎటా అని ఈశ్వర్య ఎలా జరగనుందో అనుకున్నాను వెళ్ళిపోతున్నాను సరే ఒక హోమియోడాక్టర్ గారు ఉండేవారు సలపల్లి కోటమూల మీద అక్కడికి యోగిరామ్ జల్లూరు బలరామకృష్ణయ్య గారు అలాగే నిర్భయానందశ్రీ మేకానరసింహారావు గారు వారి వద్ద హోమియోపతి మందు తీసుకోవడానికి ఉదయం పూట ఏడున్నర ఎనిమిదింటికి అట్లా వచ్చేవారు ఓ గంట రెండు గంటలు అక్కడ కూర్చుని సంత మార్గం శ్యామాచరణ్ లాహిరి గారి యొక్క పుస్తకం చదువుతుండేవారు క్రియాోగానికి సంబంధించి సరేదో నేను యాదాలాపంగా అక్కడికి వెళ్ళాను ఎలా వెళ్ళానంటే అది ఆకర్షించబడి వెళ్ళాను రోడ్డు మీద వెళుతుంటే అదేదో నాకు విశేషంగా కనబడింది చిన్న పూరిపాక అక్కడ ఏమి పెద్ద భవంతి లేదు ఏమీ విశేషాలు లేదు అలికిన ఇల్లు మట్టి ఇల్లు చిన్న పూరిపాక ఉచితంగా హోమియో వైద్యం వారు చేసేది ఏమి రూపాయి తీసుకోరు ఎవరన్నా ఆ మందులు తీసుకున్న వాళ్ళు ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఆ రోజుల్లో అక్కడ పెడితే వారు అక్కడ పెట్టండమ్మా ఓ డబ్బా పెట్టేవారు ఆ డబ్బాలో వేసేవారు ఆ వాటితోటి ఏమైనా ఆ మందులు ఇవి కొనేవారు అంటే వారి జీవనం అత్యంత సామాన్యంగా జరిగిపోయింది ఏమండి అంటే శరశ్చంద్ర గారు వారి పేరు శరశ్చంద్ర గారు కానీ ఇప్పుడు మర్చిపోయినట్టున్నాం వారు చాలా సాత్వికులు ఎంతటి సాత్వికులు హోమియోడాక్టర్లు నేను చాలా మందిని చూశాను కానీ అంతటి సాత్వికులను చూడలేదు మనిషిని వారి ఇంటి గడప బయట ప్రహరీ కట్టి ఉంటుంది తాటాకుల ప్రహరీ అక్కడి నుంచి ఆ డాక్టర్ గారి దగ్గరికి నడిచి వచ్చే లోపు చూసి రాగానే ఆయన తనకు కష్టాలు బాధలు చెప్పకుండానే మందించేవారు మనిషి నడక చూసి మందించేవారు అంత సునిశ్చితమైన ప్రజ్ఞ కలిగినటువంటి ఆయన ఆయన చక్కగా ఈ వేదాంత గ్రంథాలని వీరి సమక్షంలో అధ్యయనం చేస్తూ సమన్వయం చేసుకుంటేవారు అలా పరిచయం అక్కడ కూర్చుని వెళ్ళి కూర్చుంటే అప్పుడు వీరు శారీరక స్పృహ లేకుండా ఉండేవారు తన ఈ భౌతికమైన స్పృహ ఉండేది కాదు వెళ్ళిపోతూ ఉండేవారు అంటే కేవలం ఒక అంగవస్త్రం కట్టుకుని పైన ఒక ఉత్తరం వేసుకునేవారు వేసుకునేవారు కాదు కాళ్ళకు చెప్పులు ఉండేవి అలా వెళ్ళిపోతూ ఉండేవారు అక్కడ కూర్చున్నారు ఏదో మంది వారు మంది వేసుకున్నారు కాసేపు కూర్చోండి అన్నారు కూర్చున్నారు ఈ లోపల పుస్తకాన్ని చదువుతున్నారు సరే నేను వెళ్ళే రెండు ఎండిఓ గారు కూర్చోండి అన్నారు సరే కూర్చున్నాను కూర్చుంటే వారు అప్పటికే వారికి ఈ పార్కిన్సోనిజం యొక్క ప్రభావం వారి మీద చాలా ఉంది ఈ చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నాయి కొట్టుకుంటూ ఉంటే సరే ఏంటి వీరికి ఎట్లా ఉంది అని అప్పట్లో ప్రాణవిద్య సనాతన సాయి సంజీవని అనే దాంట్లో ప్రవేశం ఉండటం చేత సత్యసాయి నామస్మరణ చేత కలిగినటువంటి పుణ్య ఏదైతే ఉందో ఆ పుణ్య మొత్తాన్ని వీరికి ధారపోస్తున్నాను ఏకకాలంలో వీరికి ఈ ఈ సమస్య పరిహరించబడుగా కా అని వారు చేయి పట్టుకున్నాం అంటే ఏదైనా పరిహరింపజేయాలి అంటే ఎవరైనా ఒకరు తన పుణ్యఫలాన్ని మొత్తాన్ని త్యాగం చేయాలి ఇది కర్మఫలాన్ని తొలగించేటటువంటి పద్ధతి కర్మ పద్ధతిగా జ్ఞాన పద్ధతి కాదు ఇది కర్మ పద్ధతి జ్ఞాన పద్ధతి వేరే ఉంది జ్ఞానాగ్ని పద్ధతిగా తొలగించే పద్ధతి వేరే పట్టుకునేటప్పటికీ వారికి ఆల్రెడీ అంతర్లీనంగా అప్పటికి సత్యసాయి పనిచేస్తూ ఉన్నారు అస్పృహ లేని స్థితిలో భృకుటిలో వారికి సత్యసాయి పనిచేస్తూ ఉంటారు వారికి మెలకు వచ్చింది ఏమిటి అకారణంగా మెలక వచ్చిందని చూశారు చూస్తే పక్కన ఎవరో కూర్చొని నేను ఎవరో వారికి తెలియదు వారెవరో నాకు తెలియదు సరే అలా చెయ్యి వేశారు మీద మీద అంటే బ్రహ్మదండం మీద వెన్ను మీద వారు చేయి వేయగానే ఆయన ఉపదేశం ఇచ్చినటువంటి ఏ దృశ్యం ఉందో సిట్టింగ్ ఇచ్చినప్పుడు ఏ దృశ్యం వచ్చిందో ఆ దృశ్యం వచ్చింది ఓ ఇదేదో కనెక్ట్ అయిపోయిందిరా బాబు అనుకున్నాను సేమ్ అదే దృశ్యం మళ్ళా కనబడుతుంది అండి ఇప్పుడు నాకు నేనే ప్రయత్నం చేయకుండా అని చూశాను అప్పుడు చూసేటప్పుడు వారు ఇలా చూస్తున్నాను చూస్తున్నారు ఇలా చేయి వేశారు ఓహో తగ్గుపాటి గురువు లభించను ఆహా ఏమి భాగ్యం ఏమి భాగ్యం అని సంబరపడిపోతూ ఇంకా వారిని అనుసరించేశాను అంతే లా ఈశ్వరానుగ్రహం అంటే ఈశ్వరానుగ్రహం లేకుండా ద్వైతభ్రాంతి విడవదు నిర్ణయం ఖండితం అనమాట నువ్వు ఎంత ప్రయత్నించు ఎన్ని పూజలు చెయ్యి ఎన్ని ఏ నీతో ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నివైనా చెయ్యి సాక్షాత్తు నీకు సరిపడేటటువంటి బ్రహ్మనిషుడైనా దేశికుడైనటువంటి మహానుభావుడి యొక్క ఆశ్రయం ఈశ్వరానుగ్రహం చేత నీకు లభించినప్పుడు మాత్రమే ద్వైత భ్రాంతి నిన్ను విడిచిపెడుతుంది ఇది చెప్పడం కోసం ఎంతసేపు చెప్పాల్సి వస్తుంది సరే ఇహ విశిష్టాద్వైతంలో ఏం చెప్పాను అందులో మూడు ఉన్నాయి మూడు ఒకటే మూడు దివ్యమే అందులో ఒకటి జీవము జగత్తు ఒకటి ఈశ్వరుడు ఉన్నాయి కదా ఈ మూడు కూడా దివ్యమే అనేటటువంటిది విశిష్టాద్వైతం చాలామంది అద్వైతానికి అప్లికేషన్గా విశిష్టాద్వైతం చెప్తున్నామని అంటారు కానీ నిజానికి అది సరైన పద్ధతి కాదు ఉపనిషత్ ప్రతిపాదితమైన లేక బ్రహ్మసూత్ర ప్రతిపాదితమైన పద్ధతిగా చూస్తే అలా కాదని నిర్ణయంగా అలా కాదు ప్రమాణంగా అలా కాదు బ్రహ్మనిష్ట సాక్షిగా అలా కాదు ఏమిటంటే అద్వైతం ఏముంటుందంటే ఈశ్వరుడు జీవుడు జగత్తు లేవునైనా ఉన్నది బ్రహ్మము మొదటి మాటే అద్వైతంలో ఉన్నది బ్రహ్మము నీ లక్ష్యం పరం. ఇంతే ఇది అద్వైతం ఇక మిగిలినవి మాట్లాడదు ఆ మిగిలినవన్నీ మాట్లాడకపోవడమే అద్వైతని యొక్క ప్రాథమికమైనటువంటి లక్షణం విశిష్ట అద్వైతం అట్లా చెప్పదు ఉన్నాడు జగత్తు కూడా ఉంది ఈ మూడింటినీ దైవంగా చూడు మూడు దైవమే మూడు ఈశ్వరియనే మూడు ఈశ్వరుడే మూడు లేవేవా ఉన్నది ఒక్కడే ఈశ్వరుడు సగుణం అద్వైతం ఏముంటుందంటే ఉన్నదంతా నిర్గుణమే అసలు సగుణం మాట ఎత్తదా అద్వైతం ఉన్నదంతా నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమే ఉన్నదంతా నిర్గుణ బ్రహ్మమే నువ్వు నిర్గుణ బ్రహ్మమే అన్నా ఇబ్బంది లేదు ఉన్నదంతా నిర్గుణ పరబ్రహ్మమే అన్నా ఏమి ఇబ్బంది ఎందుకని అంటే ప్రాతిపదిక పునాదేమో ఉన్నదంతా బ్రహ్మము లక్ష్యం పర ఇది అద్వైత పద్ధతి కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే జీవుడు వేరే దేవుడు వేరే జగత్తు వేరే అనే అనేకత్వ స్థితి నుంచి ఉన్నదంతా ఈశ్వరుడే అనే సగుణ ఐక్యతా సిద్ధి వరకు ఆ నిర్గుణ సిద్ధి అయినటువంటి అద్వైత సిద్ధి వరకు మానవ జీవనం జ్ఞానంలో పరిణామం చెందాలి కాని ఈ మూడు కూడా సైతురుని సైసరెపుడు వీళ్ళు ఒకరినొకరు సైసరు అంటే సహించరు సైసుట అనేది వికృతి శబ్దం సహించుట ప్రకృతి శబ్దం మానవుడికి సహనం చాలా అవసరం ం సహనా సహనౌనక్తు సహవీర్యం కరవాహై తేజస్వి నావీతమస్తు మాద్విషావహై అనేటటువంటి శాంతి మంత్రం మనకి ప్రబోధించేది ఏమిటంటే అందరిలో సహనం ఉండాలి సహనం ఉంటేనే ప్రకాశాన్ని తెలుసుకోగలుగుతుంది ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రకాశాన్ని తెలుసుకోవలసినటువంటి సాధకులందరూ వాళ్ళలో ప్రకాశాన్ని ఎందుకు తెలిసిపో తెలుసుకోలేకపోతున్నారంటే ఈ సహనం అనే గుణం లోపించడం సహనమే శాంతానికి పునాదు ఓర్పు ఉదాసీనత ఉపేక్ష ఈ మూడు కలిస్తే సహనం అటువంటి సైసరేపుడు ఎందుకంటే వాళ్ళు ఏది బలంగా పట్టుకుని ఆచరిస్తున్నారో దానినే పూర్ణంగా నమ్మటం మానవుడి యొక్క పద్ధతి ఆ పరిమితిని దాటడం ఆ మితి మేరకు లొంగిపోయి ఉంటాడు కాబట్టి మిత మేరు పరుచుకునేటటువంటి మతంలో గొడవ అనమాట క్రమమున వేరన ఏమంటారంటే ఇది అది ఒకటి కాదయా అది వేరే ఇది వేరే రెండు వాళ్ళు ఏమన్నారు అదంతా ఇదే ఇదంతా అదే అది ఇది ఒకటే తత్వమసి అతత్వమసి కాదు అతత్వమసి అని చెప్పేవాళ్ళు ద్వైతం తత్తు త్వము ఎప్పటికీ ఒకటి కాదు ఆ తత్వమసి ఆ ముందు చేరుస్తారు వాడు అద్వైతి ఏముంటుంది తత్వమసి తత్తు త్వము ఒక్కటే అది నీ వైతివి జీవశివులనవి వినబోకుమవి వినబోకు నే బోధించినవి విడబోకు నేను అవతల చెప్పారు ఇప్పుడు త్రయం దానవతలు చెప్పారు పరం దానవతలు చెప్పారు పూర్ణబోధ దానవతలు చెప్పారు నిజ విధానం అంటే తత్వమశి మహావాక్యార్థ అనుభవ నిర్ణయం ఎవరికైతే వచ్చిందో బ్రహ్మనిష్ఠులు ఎవరైతే అయ్యారో వాళ్ళకి పరమును తెలుసుకునే అధికారత్వం వచ్చింది పరం పరాత్పరం ఈ చివరి మాటలు చెప్పేదానికి నిజ ప్రబోధ విధానం అనిపి పూర్ణబోధ అని పేరు అచల పరిపూర్ణ రాజయోగం అరవిందుడు కూడా చెప్పాడు పూర్ణయోగం అని ప్రతిపాదించాడు ఈ చివరి భాగా అవతార్ మెహర్ బాబా గారు చెప్పారు భగవద్వచనంలో దైవీ ప్రణాళికలో నాలుగవ దివ్యయానం అని ప్రకటించారు పవిత్రం ఇహమిద్యే జ్ఞానాదేవత కైవల్యం అనేది ఒక సూత్రమైతే రెండవది ఏంటి అంటే జ్ఞానాన్ని మించి పవిత్రం చేయగలిగేటటువంటి శక్తి ఈ సృష్టిలో దేనికి లేదు పవిత్రమే విద్య సరే ఆ జ్ఞానాన్ని పొందడానికి జ్ఞానం యొక్క చరమస్థితి జ్ఞానాజ్ఞాన విరహితం ద్వైతాద్వైత విరహితం భేదాభేద వివర్జితం చైతన్య రహితం శాశ్వతం వ్యోమాతీతం తురియాతీతం శాంతం నిష్కళం నిశ్శబ్దం నిశ్చలం అయినటువంటి బట బయలు బయలు పొడజూచి గురువునిచే కాబట్టి పూర్ణబోధని పొందాలి త్రయమంత్రాన్ని పొందాలి అనేటటువంటి వాళ్ళు మహావాక్య నిర్ణయం పొందామన్న వాళ్ళందరూ గురువును ఆశ్రయించి नेति नेेती महावाक्या प्रयोगचि द्वैत विशिष्टावैत अद्वैत वीट निर्णय एट निषेधी महावाक्य निरस एला चेया। अने पंचकोश विचारण चस्ते स्वाभव में आत्मसाक्षात्कार ज्ञा दिशा प्रयाणच पंचकोश निरसन चस्ते आत्मनिष्ठु కాబట్టి విచారణ ద్వారా తెలుసుకోవచ్చు స్వానుభవ నిర్ణయం అవ నిరసిస్తే స్వానుభవ నిర్ణయం అయిపోతుంది బాల్యపు చేష్టలు ఉన్నాయి దానిపైన ఉన్నటువంటి యవన కౌమార వృద్ధాప్యాలు తన చుట్టుపక్కల జీవించేటటువంటి వాళ్ళతో పోల్చి చూసుకుని ఆ సాపేక్ష దర్శనం ద్వారా పిల్లలు ఎదుగుతారు ఎదిగిన తర్వాత బాల్యపు చేష్టలను విడుస్తారు నిరసిస్తారు వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికీ శాశ్వతంగా బాల్యపు చేష్టలు వదిలేస్తాయి బాల్యంలో ఉన్న ఏ అజ్ఞానము వృద్ధాప్యంలో ఉండదు యవ్వనంలో గాని కౌమారంలో ఉన్నటువంటి ఏ లక్షణాలు వృద్ధాప్యంలో ఉండవు ఉండకూడదు అథవా ఒకవేళ ఉండి అలా వ్యవహరిస్తున్నాడంటే వాడు మానవత్వం నుంచి పశు ప్రవృత్తికి దివ్యత్వానికి ఎదగవలసిన కాబట్టి జాగ్రత్తగా గురువును ఆశ్రయించి ప్రశ్నించేటప్పుడు పూర్ణ బోధను పొందదలుచుకున్నటువంటి వారు లేక పొందినవారు త్రయమంత్రాన్ని వారు మహావాక్య నిర్ణయం కలిగినటువంటి వారు ద్వైతాన్ని అద్వైతాన్ని విశిష్టాదద్వైత నిర్ణయాలను నిరసించే పద్ధతిగా ఎరుకను విడిపించే పద్ధతిగా ఎరుకను విడిచే పద్ధతిగా మర్మని తెలియాలి మాయ తన మర్మంబు గననే మాయమైపోయన్ ఎందుకని దానికే మూలం లేదు కాబట్టి దానికే క్షేత్రం లేదు కాబట్టి క్షేత్రమే లేదు క్షేత్రజ్ఞుడు అసలేడు విభాగం అసలేదు కాబట్టి జ్ఞానశక్తంలో చెప్పినటువంటి వాటన్నిటికీ పునాది నేను ఏమేం చెప్పారు అక్కడ దైవాసుర సంపద్విభాగయోగము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము గుణత్రయ విభాగయోగం శ్రద్ధాత్రయ విభాగ యోగము ఇలా చెప్పుకొచ్చారు ఈ విభాగ న్యాయాలను చేసేటటువంటి వాడు నేను వాడు దేహి దేహి దేహ వివర్జితం రెండింటిలో ఉన్న సంగత్వాన్ని పోగొట్టారు రెండింటిలో ఉన్నటువంటి అహం అనేదాన్ని పోగొట్టారు అహమిక మూలాభావమిదం జ్ఞాతం మూలంలో ఉన్నది అభావం ఇదం జ్ఞాతం తెలుసుకున్నాను ఉన్నదిదే అని తెలుసుకున్నాను అత్యంత అభావమైనటువంటి బయలే సత్యం అని నిర్ణయమైంది మానుమవి వినబోకు నే బోధించినవి విడబోకు ఈ రీతిగా నిజ ప్రబోధ ఆశ్రయించి అన్నింటినీ నిరసించేటటువంటి సర్వసాక్షిని నిరసించేటటువంటి పద్ధతిగా బయలును నిర్ణయింపజేసుకుని ఎరుకను విడచి తాను ఉన్నది ఉండటం సద్గురు కృప జేషికేంద్రుల కృప హరి ఓ శ్రీగురుభ్యో నమరా హరి ఓ నమదం o rnā o namo nachyate o m asya o rnā mālāyi o rnāmeva vasthityate o harhana సహనోనక్ సహ వీర్యం కరవదే తేజస్సు నవధీతమస్సు మానై ఓ శా శ్రీ గురు స్వగురు నిజగరు పరమగురు పరష్ఠిగరు సద్గురు పరబ్రహ్మణే నమీరువ్యో నమ